సాక్షాత్ బ్రహ్మకథనమే నిమిత్తం కస్మాత్ నా అపేక్ష్యే సహస్రదానే బ్రహ్మతే బ్రవాణీతి ఇది పూర్వపక్షం అండి పూర్వపక్షం రాయలేదు పోన్లండి పూర్వపక్షం అన్నంత స్పష్టంగా విడతీసినట్టుగా లేదు ఓ ప్రశ్న వేసుకుంటున్నారు ఏమనంటే ఇప్పుడు బ్రహ్మతే బ్రవాణి అని ఆయన అన్నాడు అంటే వేయగోవులు ఇస్తున్నాను అని ఈయనన్నాడు అంటే ఆ వేయగోవులు సాక్షాత్తుగా బ్రహ్మని చెప్పినందుకు ఇచ్చాడు అనుకోవచ్చు కదా అంతేగాని బ్రహ్మతే బ్రవాణి అనే మాట అన్నందుకు ఇచ్చేశాడు అని అనుకోవడం ఎందుకు ఏమో తెలుసున్నవాడేమో తెలుసుండి తెలుసున్నవాడు అలా తెలుసున్నవాడు ఇంకేమంటాడు బ్రహ్మతే బ్రవాణి అనే అంటాడు కేవలం తెలియనివాడు మాత్రమే అంటాడా అలా అన్నవాడు అలా తెలియనివాడేనా తెలుసున్నవాడు అవ్వచ్చు తెలుసున్నవాడు బ్రహ్మతే బ్రవాణి అన్నాడు చెప్పండి అన్నాడు ఈయన చెప్పాడు సాక్షాత్ బ్రహ్మనే చెప్పాడు ఆయన సత్యాన్ని పొందాడు దానికి సంతోషించి వేయగోవులు ఇచ్చాడు అలా అనుకోవచ్చుగా అలా అనుకోవడం అనేసి బ్రహ్మ చెప్పాడో మారాడో బ్రహ్మ చెప్తాను అనే మాట అన్నందుకే వెయ్యగోవులు ఇచ్చేశాడు అని అలా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని ఒక ప్రశ్న ఇప్పుడు చూడండి సాక్షాత్ బ్రహ్మకథనమేవ నిమిత్తం కస్మాత్ అపేక్ష్యతే సహస్రదానే బ్రహ్మతేబ్రవాణి బ్రహ్మతేబ్రవాణి అనే వాక్యం విషయంలో సాక్షాత్తుగా బ్రహ్మనే చెప్పాడు ఆ చెప్పిన కారణంగా వెయ్య గోవులు పొందినాడు అని మనం అలా తీసుకోవచ్చు కదా అర్థం అలా తీసుకోకుండగా కేవలం ఇయమేవతూ వాంగ్నిమిత్తమపేక్ష్యతే ఇుచ్యతే కేవలం వాక్ అన్నందుకు గాను మాట గాను గోవులు వెయ్యి ఇచ్చేశాడు అని మీరెందుకు తీసుకున్నారు ఎందుకంటే ఏతస్యాం వాచి అనుంది సప్తమి నిమిత్తార్థంలో సప్తమి ఆ సప్తమికి నిమిత్తం చెప్పి వా ఈ మాట అన్నందుకుగానూ గోవిచ్చేశాడు అని మీరు అలా ఎందుకు చెప్తున్నారు ఏమో అంతకు ఇంకా వెళ్ళి సాక్షాత్గా బ్రహ్మ చెప్పి ఆ కారణంగా గోవులు వెయ్యి ఇచ్చాడేమో సో సాక్షాత్గా బ్రహ్మ చెప్పిన కారణంగా వెయ్యి గోవులు ఇచ్చినాడు అని చెప్పుకోండి అంతేగాని బ్రహ్మ చెప్తాననే ఊరికే అన్నందుకు గాను ఏ గోవులు ఇచ్చేశాడు అని ఆ విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరమేమి అని మీరు శంక చేస్తే ఉచ్యతే దానికి సమాధానం చెప్తోంది శృతే చెప్తోంది ఏమిటంటేది ఎుతిరేవా రాజ అభిప్రాయమాహా ఇది అవతారికి కింద లేదు కలిపేశాం కల్పేసాం పర్వాలేదు ఎందుకంటే అలా ఎందుకు నిర్ణయం చేసామంటే అంటే సాక్షాత్ బ్రహ్మ చెప్పలేదు కూకే బ్రహ్మ చెప్తానన్నందుకే ఆయన ఇచ్చేసాడు అలా ఎందుకు నిర్ణయం చేసామంటే ఆ మంత్రంలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అజాతశత్రువు చెప్పిన మాటలు ఉన్నాయే వాటిని బట్టి అలా నిర్ధారించాల్సి వచ్చింది ఏం చెప్పాడు అజాతశత్రువు అంటే శృతియే రాజు యొక్క అభిప్రాయాన్ని ప్రకటిస్తోంది ఏమని చెప్పాడు ఆయన జనకో దాత జనక శ్రోత ఇది ఏతస్మిన్ వాక్యవే పదద్వయం అభ్యసతే జనకో జనక ఆయన అలా అంటున్నాడు జనకో జనక అన్నాడు జనకో జనక అంటే అది రెండు పదాలు రెండు ఒక పదాన్ని రిపీట్ చేస్తే దాన్ని అభ్యాస అంటారు అభ్యసి చేస్తే రెండు పదాలు అయిపోయి ఒకే పదం రెండుసార్లు చెప్పారు రెండు పదాలు చెప్పడం ఏమిటి రెండు వాక్యాలు చెప్పాలి కదా అంటే రెండు వాక్యాలు ఉన్నాయి అక్కడ ఆ రెండు వాక్యాలు ఏమిటంటే జనక శ్రోత బ్రహ్మ చెప్తాను అంటే జనకుడు వింటాడు జనక దాత బ్రహ్మ చెప్పి వాడికి జనకుడు ఇస్తాడు ఆయన రెండు ఇప్పుడు లోకంలో మీరు ఎవరైనా ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నేను మీకు పురాణం చెప్తానండి అంటే చూడండి పంతులు గారు ఇప్పుడు నాకు ఖాళీ లేదు మీరు పురాణం చెప్తే మీకు ఎంత ఇస్తారు ఓ రూపాయలు ఇచ్చారండి వారు పెద్ద దాతలో వెయ్యి రూపాయలు ఇచ్చారు సరే వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళండి మీరు వెళ్ళిరండి నాకు ఇప్పుడు ఖాళీ లేదు మీరు దయచేస్తున్నాను ఇబ్బంది పెట్టకండి అంటే అర్థమేంటి దాతా ఉండి నా శ్రోత ఏమండి ఇంకొకటి ఉంటాడు ఏమండి పంతులు గారు మీరు పురాణం చెప్తానంటున్నారు వినడానికి నాకే అభ్యంతరం లేదు తర్వాత నన్ను మీరేమో ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి మీరు ఇబ్బంది పెట్టే మాట అయితే మాత్రం మీరు చెప్పద్దు వినడానికి నేను వింటాను నేను ఖాళీగా ఉన్నాను మీరు చెప్పండి మీరు జ్వరం ఏమిస్తే అది తీసుకోండి తర్వాత వచ్చి నా ప్రాణం తీయడానికి వీల్లేదు నేనేమీ ఇవ్వను ఒకవేళ ఇచ్చిన నేను ఐదో పదో పదో పరకో ఇస్తా తప్ప మీరు ఊపే మీరు అపేక్ష నేను ఇవ్వలేను ఏమంటారు మీరు దీనికి అని ఇంకొకటి అంటాడు అంటే ఏమిటనమాట జనక శ్రోత నతు దాత అలా జనక శ్రోత జనకో దాత జనకుడు వింటాడు నువ్వు బ్రహ్మ చెప్తాను అంటే వింటాడు చెవిరిక్కించి వింటాడు పుట్టి చెట్టుతో ఇస్తాడు అని జనాలందరికీ తెలుసు అది వినే వినొచ్చాడు ఈ సద్బ్రాహ్మణుడు అందుకోసమే అసలు ఆ మాటలు వినే వచ్చాడు కోపా వినివాడు ఇప్పుడు కవిత్వానికి వినివాడు దొరికితే సగం భాగ్యం విని సత్కరించి వాడే దొరికితే ఆ బో ఇంకా అంతకన్నా మహాభాగ్యం ఇంకేముంది సో అది రెండు పదాలు జనకు రెండు వాక్యాలు జనకో దాత జనకష్ట రెండు వాక్యాలలో ఉండే ఆ జనక పదాన్ని రెండుసార్లు మంత్రం రిపీట్ చేసింది అలా మీరు అర్థం చేసుకోవాలి వైశబ్ద ప్రసిద్ధావద్యోతనార్థ ఆయన ఆ మంత్రాన్ని ఎలా వ్యాఖ్యానిస్తున్నారో గమనించారా ప్రతి పదాన్ని కూలంకషంగా వ్యాఖ్యానిస్తారు ఎక్కడ గ్లాసింగ్ ఓవర్ ఏం జంప్ అవ్వడం ఉండదు వై అనుంది జనకో జనకో ఇది వై అనుంది వై అంటే ప్రసిద్ధం అందరికీ తెలుసు విషయం ఇప్పుడు కొత్తగా ఈయనకి చెప్తున్నమాట కాదు ఊళ్ళో అందరికీ తెలుసు జనకో జనకో దాత జనక శ్రోత అని అందరికీ తెలుసు అని సూచిస్తోంది ఆ వై అనేటువంటి పదం జనకో దిత్సూ జనక శుశ్రూషు ఇది బ్రహ్మ శుశ్రూషవ వివక్షవ ప్రతి జిఘృక్షవశ్చనా ధావంతి అభిగచ్చంతి మూడు సన్నంతాలు పడ్డాయి అక్కడ సం సం సం సన్ రచయాలు సన్ రచయాలు జనక జనక అంటే జనకో దుత్సు జనకుడు ఇచ్చే కోరిక గలవాడు దాతుమిచ్చు ఆయనకి ఇవ్వాలని ఉంటుంది ఎప్పుడు దుత్సు ఇంకో రెండు సన్నంతాలు మొత్తం ఐదు సన్నంతాలు ఉన్నాయి అక్కడ జనక శుశ్రుషుహు శ్రోతం ఇచ్చుహు ఆయనకి పాపం ఎప్పుడూ కూడా వినాలని కోరిక ఇవ్వాలని కోరిక వినాలని కోరిక ఎవరు ఉన్నారండి అలాగా ఇవ్వాలని కోరుకుంటే వినాలని కోరుకుండదు వినాలని కోరుకుంటే ఇవ్వాలని కోరుకుండదు ఈ రెండూ ఉండవు జనుల్లో ఇది ఉండదు అది ఉండదు ఆ రెండూ ఉన్నవాడు అరుదు అటువంటి వాడు జనకుడు ఇది అని జనులు చెప్పుకుంటారు కాబట్టి ఏం చేస్తారంటే పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వెళ్తారు ధావంతి పరిగెత్తుకుని వెళ్తారు ఎవళ్ళు బ్రహ్మ శుశ్రు శవ ఎవరన్నా మనం బ్రహ్మని వినాలి అంటే ఏం చేయాలి బ్రహ్మని వినాలి అంటే డైమండ్ పాయింట్ సెంటర్కి సాయంకాలం పూట వెళ్తే బ్రహ్మని వినొచ్చు అన్నట్టుగా ఆ జనక మహారాజు గారి కోర్టుకి ఆయన కోర్టు ఓపెన్ చేసి టైం ఉందండి అది మధ్యాహ్నం మధ్యాహ్నం మూడింటికో ఎప్పుడో ఓపెన్ చేస్తాడు ఆయన ఆ టైంకి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏదో బ్రహ్మ విచారమే ఉంటుంది మనం వినొచ్చు అని వెళుతూ ఉంటాం జనండి ఇప్పుడు ఇక్కడ అశోక్ నగర్లో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది అక్కడికి సాయంకాలం పూట వెళ్ళిపోతే ఏదో ఉంటుంది వినొచ్చు ఏదో ఒకటి అలా వెళ్తారు వెళ్ళి సాయంకాలం పూట అలాంటి శ్రద్ధ వాళ్ళు ఏం చేస్తారంటే బస్సు ఎక్కి అశోక్ నగర్లో దిగి నడిచిపోతారు అక్కడ ఒకప్పుడు చాయ్ ఏదో తాగేసి అక్కడికి వెళ్ళిపోతే ఒక గంట సేపు ఏదో ప్రవచనం ఉంటుంది ఒకప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇంకొప్పుడు ఇంకో రకంగా ఏదో ఒకటి ఉంటుంది అలాగే గురువాయు గురువాయూరప్ప దేవాలయం ఉంది అక్కడ గురువాయూర్లో అక్కడ మీరు సాయంకాలం పూట పోతే ఏదో ప్రవచనం ఉంటుంది తిరుపతిలో తిరుపతి టౌన్లో తిరుమలలో అంత ప్రవచనం అంత హడావిడికి టైం ఉండదేమో అని నేను అరగను తిరుపతిలో దేవాలయం ఉంది ఏదో అలా వేలు మంగాలయము ఇలాంటివి చాలా ఉన్నాయిగా ఏదో ఒక దేవాలయం పెద్దది అక్కడికి పోతే ఓ పురాణ ప్రవచనం ఉంటుంది అలాగా బ్రహ్మ శుశ్రూషవహ బ్రహ్మ వినాలనుకున్న వారు ధావంతి పరిగెత్తుకుపోతారు పరిగెత్తుకుపోతారంటే చక్కగా ప్రేమగా వేగంగా వెళ్తారు అన్నమాట అంతేకాదు వివక్షవహ ఏదైనా చెప్పాలనుకోండి సపోజ్ మీకు హైదరాబాద్లో నెల రోజులు పురాణం చెప్పాలండి స్వామీజీ ఎక్కడైనా మీరు సూచన ఇవ్వగలరా అంటే ఇవ్వచ్చండి నేను మాట్లాడతాను వెంకటేశ్వర్ గారితో నేను చెప్తాను మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ నెల రోజులు మీరు చెప్పి ఏర్పాటు చేసుకోవచ్చు అలా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అప్పీల్ చేస్తే ఇప్పుడు ఈ డేట్లు ఖాళీగా ఉన్నాయండి మీరు ఖాళీ నా ఖాళీ రండి మీరు చెప్పండి ఆరు రోజుల్లో అని గుంటూరులో ఒకటి ఉంది అలాగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాహిత్య వేదిక ఒకటి ఉంది దాని పేరు సాహిత్య వేదిక సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు ఏదో ఒక సాహిత్య కార్యక్రమం ఉండని రోజు లేదు ఏదో ఒక సాహిత్య కార్యక్రమం సాహిత్యం కానీ లేకపోతే వేదాంతం కానీ పురాణం కానీ మొత్తానికి ఏదైనా ఉంటుంది తప్పనిసరిగా ఓ రోజు నేను కూడా చెప్పాను అందుకోసం అప్పుడు తెలిసింది కాబట్టి చెప్పాలనుకున్న వాళ్ళు వెళ్తారు జనకుడి దగ్గరికి వినాలనుకున్న జనము వెళ్తారు తర్వాత ప్రతి జిఘృక్షవశ్య ఒక ఆయన ఉన్నాడు ఆయనకి చెప్పడం ముందు తాత్పర్యం కాదు చెప్పిన తర్వాత జనకుడు ఏమిస్తాడు దాని మీద తాత్పర్యం ఆయనకి జనకుడు ఏదైనా ఇస్తే పుచ్చుకుందామని మరి చెప్తే కానీ ఇవ్వడేమో చెప్తే ఏదో ఒక ఏమన్నా ఏదో ఒక హేతువును మీరు చూపించాలి కదా ఉత్తిగా ఇవ్వమంటే ఎలా ఇస్తారు నేను చెప్పాను నాకు ఇచ్చాడు అంటే ఇచ్చేవాడికి సంతోషం పుచ్చుకునేవాడికి సంతోషం అంటే ప్రతిగ్రహం కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ జనకుడి దగ్గరికి వెళ్తారు ఇన్ని రకాలుగా జనులు ధావంతి అభిగచ్చంతి అంటే జనకుడు ఎక్కడుంటాడో అక్కడికి పరిగెత్తుకుని పోతూ ఉంటారు జనకుడు అంటే అజాతశత్రువే తస్మాత్ తత్సర్వం మయ్యపి సంభావితవానసీ జనకుడు అంటే అజాధశత్రువు కాదు జనకుడు అంటే జనకుడే ఆ జనకుడికి అలాంటి ప్రసిద్ధి ఉండేది నాయందు కూడా నీవు అటువంటి ప్రసిద్ధిని దర్శించేవాయా మహానుభావ జనకుడి దగ్గరికి జనాలు ఆ విధంగా పరిగెత్తుకు వెళ్ళేవారు నువ్వు ఆ రకంగా పరిగెత్తుకు వచ్చావు నా దగ్గరికి నువ్వు పరిగెత్తుకు వచ్చినందుకైనా నువ్వు బ్రహ్మ ఏం చెప్పావో ఏం మానేవో తీసుకో వేయగోవులు అని ఇస్తున్నాడా జనకుడి గురించి జనాలు ఎలా చెప్పుకున్నారో సరిగ్గా అటువంటి ఒకనొక విశిష్టతని నీవు నాకు ఆపాదించినావు కనుక నీ మనస్సుకి నేను సంతోషిస్తున్నాను కాబట్టి వెయ్యి రూపాయలు వెయ్యి అదే అని ఇచ్చాడు కథ ఎంత అందంగా చెప్తున్నారు పెద్ద కథ లేదు మళ్ళా సహోవాచ గార్గ్య సరే గార్గ్యుడు ఇంకా ఉత్సాహం వచ్చేసింది ఆయన మొదలుపెట్టేశాడు నీకు బ్రహ్మ చెప్పేస్తాను కాసుకోవాలని మొదలుపెట్టాడు ఎవా అసావాదిత్యే పురుష చూడు ఆదిత్య మండలం చూడమన్నాడు ఎదుర్కొండా ఉంది అంతరిక్షంలో ఆకాశంలో ఆదిత్య మండలంలో ఒక చైతన్యం శక్తి కలదు పురుష పురుష అంటే పూర్ణంగా ఉండే ఒక తత్వము చేతనతత్వము చైతన్యం ఉండాలి ఆదిత్య మండలము అంటే అది మీకు జడంగా భాషిస్తుంది ఇప్పుడు దేవాలయానికి వెళ్తే విగ్రహం ఉందనుకోండి విగ్రహం జడంగా భాషిస్తుంది కానీ మీరు కొలిచిది దేన్ని జడమైన విగ్రహాన్ని కాదుక ఆ జడమైన విగ్రహంలో నిండి ఉన్న పురుషుణ్ణి కొలుస్తారు మీరు చేతనతత్వాన్ని కొలుస్తారు ఆ చేతనతత్వానికే పురుషుడు అని పేరు ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళారనుకోండి ఆ విగ్రహంలో జగమైన విగ్రహం అది ఆ విగ్రహంలో నిండి ఉన్న పురుషుడికి వెంకటేశ్వర స్వామి అని పేరు అదే కాళహస్తి వెళ్ళారనుకోండి అక్కడ విగ్రహమే ఉంటుంది లింగం అంటే విగ్రహం లాంటిదే దాంట్లో నిండి ఉన్న పురుషుడెవరు వెంకటేశ్వర స్వామి కాదు అలాగంటే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ ఏదో అద్వైతులకి ఈ అద్వైతులు ఇలాగ ఏకంపాకం చేసి కూర్చోబెడతారాయా అలాగలాగా కాళహస్తిలో కూడా వెంకటేశ్వర స్వామి ఏం బుర్రున్నమాట లేని మాట సో కాళహస్తిలో వెంకటేశ్వర స్వామి కాదు శివుడు ఉంటాడు మరి శబరిమలైపోతే అయ్యప్ప ఉంటాడు విగ్రహం ఉంటుంది దాంట్లో ఉండే దేవత వేరే ఉంటాడు భేద దృష్టి సో అలాగే చెప్తున్నాడు ఈయన ఈయన ఈయన చెప్పే బ్రహ్మలా ఉంటున్నాయి ఆదిత్య మండలం చూడండి అది చూశాను ఈ ఆదిత్య మండలం జడం అనుకోకూడదు ఇది ఏదో తిరుపతికి వెళ్ళి జడముందకడా అనుకోకూడదు దాంట్లో పురుషుడు ఉంటాడు పురుషుడు లేని జడము ఉండదు అసలు ముందు అదొకటి గమనించాలి వేదాంతం అంటే అలాగే ఉంటుంది సర్వము చైతన్యమే ఎప్పుడు కూడా వేదాంత విద్యార్థులు సర్వమును చైతన్యంగా దర్శించడం అభ్యాసం చేయాలి ఇప్పుడు కొండ ఉందనుకోండి చైతన్యమే కొండ రూపంగా కనపడుతుంది చైతన్యమే నది రూపంగా కనపడుతుంది చైతన్యమే మానవులుగా పశువులుగా పక్షులుగా కనపడుతుంది సర్వము చైతన్యమే యాటం ఉందనుకోండి యాటం అంటే చైతన్యమే యాటంగా ఉంది దాంట్లో అటామిక్ పవర్ ఎంత పవర్ అది సామాన్యమైన మాట కొండ ఉందంటే ఎంత పవరు దానికి ఉండే మహాశక్తి ఇంకా ఆదిత్య గురించి చెప్పి ఇవేముంది రాత్రి బగళ్ళు మనకే ఉన్నాయి తప్ప ఆదిత్యుడికి లేవు ఎప్పుడూ అలా ప్రకాశిస్తూనే ఉంటాడు అటువంటి ఆదిత్యుడు ఉంటే ఫిజికల్గా ఒక గోళము మంట మంట అన్నట్టు అనిపించినా అది చైతన్యమే అలా ఉందండి సర్వమును చైతన్యంగా దర్శించాలి అందుకు మెచ్చుకోవాలి ఆ మాటకి మెచ్చుకోవాలి భేద దృష్టి ఉందనే ఒక ఇబ్బంది ఉన్నా మొత్తానికి చైతన్యాన్ని దర్శించినందుకు మెచ్చుకోవాలి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే చైతన్యమా జడవా చైతన్యం కాళహస్తిలో శివుడు మళ్ళీ చైతన్యం శబరిమలలో అయ్యప్ప మళ్ళీ చైతన్యం అది మెచ్చుకోటోషం తిరుపతిలో ఫలానా ఆకారంలో రాయుంది కాళహస్తిలో ఇంకో ఆకారంలో రాయుంది అని అంటారు లేదుగా ఆ మేరకు పుణ్యాత్ములేతనే కలుపుకుపోవడం అనమాట ఇంకొంచెం ముందుకు వస్తే బాగుంటుంది సరే వచ్చేప్పుడు వస్తారు మన వాళ్ళం వాళ్ళని ముందుకు రమ్మని కంగారు పెట్టడానికి వాళ్ళకి వచ్చే టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు కానీ ప్రస్తుతానికి మటుకు బాగుంది ఎనివే ఈ ఆదిత్య మండలంలో ఆదిత్యే పురుష ఆదిత్య మండలే అని అర్థం పురుషుడున్నాడు ఆ పురుషుడే బ్రహ్మ అని నేను ఉపాసన చేస్తున్నాను అంటున్నాడు ఎవరు బాలాకి एक तमेवपास ब्रह्म उपास उपास उपाससे उत्तम पुरुषवचन उपास्ते उपाते उपासते उपास उपासथे उपास उपाससध्व उपासीध् अयी चूड़े यम आदो चूसको అది అనిట్టు ఇట్టు సేట్టు అలాంటివి ఏమో ఉంటాయి ఉపాసే ఉపాస్మహే ఉపాస్మహే ఉపాసద్వేనే ఉపాసద్వే సో అది ఉపాసే అంటే నేను ఉపాసన చేస్తున్నాను అది ఈయన ఉపాసకుడు ఆయన చెప్పి బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ పూర్ణ బ్రహ్మ కాదు ఉపాస్య బ్రహ్మ అంటే ఉపాసకుడి భిన్నంగా ఉంటుంది భేద దృష్టితో కూడిన బ్రహ్మ అని చెప్పాడు అని చెప్పాడు చెప్పి ఎలా చెప్పానంటావు అన్నట్టుగా చూశాడు అజాతశత్రువు కేసు అజాతశత్రువు ఈయన గాలి తీసేస్తున్నాడు సహోవాచ అజాతశత్రు ఈయన ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఆదిత్య ఆదిత్య కొండలలో పురుషుణ్ణి నేను ఉపాసిస్తున్నాను ఆ పురుషుడు అని ఏదో చెప్పబోయాడు వెంటనే ఈయన ఆపాపన్నాడు ఎందుకంటే ఊరికే పురాణం కింద చెప్పుకుంటూ పోతే వినడానికి కూడా ఓపిక కష్టపడ్డాయి అలాగా అర్థమైంది నాకు నువ్వు ఆగమన్నాడు అజాది చురువు ఏమంటున్నాడు మా మా వద్దు వద్దు అన్నాడు చాలా ఏతస్మిన్ అంటే ఆదిత్య మండలాంతర్గతుడైన బ్రహ్మ ఈ బ్రహ్మయ్య విషయంలో సప్తమి అంటే విషయ సప్తమి ఈ బ్రహ్మ విషయంలో మా సంవదిష్టా నువ్వు ఇంకేమీ చెప్పద్దు చెప్పింది సాల్వ్ వద్దు మా అంటే వద్దు మా సంవధిష్టా నువ్వు చెప్పద్దు ఎందుకో తెలుసినా నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు ఆచ నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు ఏమని చెప్పబోతున్నావు ఆ ఆదిత్య మండలాంతర్గత పురుషుడు పురుషుడంటే బ్రహ్మ అతిష్టా అని చెప్పబోతున్నావు నువ్వు అంతేకాదు సర్వేం భూతానం మూర్ధ అని కూడా చెప్పబోతున్నావు రాజా అని కూడా చెప్పబోతున్నావు నేను అలాగే ఉపాసన చేస్తున్నా కూడా అతిష్టా అని సర్వేం భూతానాం మూర్ధ అని రాజా అని నేను ఉపాసన చేస్తూనే ఉన్నాను అహం ఏతం ఉపాసే నేను ఉపాసం చేస్తూనే ఉన్నాను ఇంకా నువ్వేం చెప్తావు నాకు ఊరుకో అన్నా ఆ తర్వాత తర్వాత మిగిలింది చూద్దాం సో అందాము మామై తస్ సంవధిష్టా అతిష్టా సర్వాం భూతనా राजेति वह इष्यं चुनाव राजूष शुश्रूष अभिमुखीभूत सहोवाच गार्य सो राजुगार पाप ये विधा पैन चपे विध వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన కూడా అభిముఖంగా ఉన్నాడు ఆ మీరు చెప్తూ ఉండండి అని ఇటు అటు చూడడం కాకుండా మీరు మీరు మీ కవిత్వం మీరు చెప్తూ ఉండండి అని ఇటు చూసే అటు ఆ కాగితాలు చూసుకుని అలా చేయకుండగా అభిముఖంగా నిలబడి ఆల్ అటెన్షన్ గో హెడ్ అని ఆయన ఉన్నాడు అప్పుడు సహా అసహోవాచ గార్గ్య అప్పుడు ఆ గార్గ్య మహర్షి గార్గ్య గార్గ్యుడు అయిన ఇలా చెప్తున్నాడు ఎవ అస ఆదిత్యే చక్షుషి అభిమానీ చక్షుర్ద్వరేణ ఇహ హృది ప్రవిష్ట అహం భోక్త కవస్థి బ్రహ్మ ఉపాసన అంటే అలా ఉంటుంది ఇప్పుడు మీకు గుర్తుందా వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే ఏమిటో నేను వర్ణించాను చాలాసార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే అలా వెళ్ళా అలా వాడు వెంకటేశ్వర స్వామి అంటే అదిగా దర్శనం దర్శనం అంటే ఏమిటో అక్కడికి వెళ్ళడం అలా కళ్ళతోటి ఏకాగ్రంగా చూడడం కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట అది దర్శనం అద్వైతం అయితే కానీ దర్శనం లేదండి మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ కాళహస్తి శివ దర్శనం కానీ అద్వైతం అయితే కానీ దర్శనం లేదు ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి లడ్డూని మీరు ఆనందంగా అనుభవించాలి అంటే అద్వైతం అవ్వాలి లడ్డూ అక్కడుంది నేను ఇక్కడున్నానంటే అనుభవమే ఉంది అద్వైతం అయిపోవాలి ఆ లడ్డూ నోట్లో పడిపోవాలి నవలేసి దాన్ని మీలో అంద ఏకం చేసేసుకోవాలి అప్పుడే అది ఆ లడ్డు యొక్క ఆనందం అలాగే సినిమా అనుకోండి ఆ సినిమాలో హీరో మీరైపోవాలి హీరో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫైటింగ్తో ఐడెంటిఫై అయిపోతారు శ్రోత దర్శకులు చూసేవాళ్ళు అక్కడ ఉండే వాటితో ఐడెంటిఫై అవుతారు అలా ఐడెంటిఫై అయ్యిట్లా డైరెక్టర్ చేస్తేనే ఆ సినిమా పైకి వస్తుంది ఐడెంటిఫై అయ్యేట్లా చేయకుండా కానీ నేను ఎక్కడ కూర్చుంటాను ఏదో నడుస్తుంది వాడు ఎలా అన్నాడు వీడు ఎలా అన్నాడు ఏదో నడుస్తుంది అన్నట్టుగా ఉందంటే బయటకు వచ్చి ఈ సినిమా ఎలా ఉందంటే ఏదో ఉందా యాకది బాగులేదని అంటారు అంటే హీ ఈజ్ అనేబుల్ టు ఐడెంటిఫై ఆ డైరెక్టర్లో ఉండే ప్రతిభని యాక్టర్ కానీ డైరెక్ డైరెక్టర్లో ఉంటుందంత అప్పుడు యూహర్ టు ఐడెంటిఫైతే సో ఆ అద్వైతంలో అంటే ఆ దృశ్యం కళ్ళలో పడి కళ్ళలోంచి హృదయంలోకి వెళ్ళి హృదయంలో ఉండే అహంతో ఏకం అవ్వాలి అప్సార్ప్షన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అటువంటి ఆ ఏకత్వము లేకుంటే అది ఉపాసనే కాదు ఇప్పుడు రాముణ్ణి ఉపాసన చేశారనుకోండి మీరు రామనామాన్ని జపించారు రామనామాన్ని జపించారంటే రామనామం బయట ఉందా మీలో ఉందా మీలో ఉంది రామ అంటే పెదవుల మీద హృదయంలో ఉందా హృదయంలో ఉంది హృదయంలో రామా ఉన్నప్పుడు ఆ రామా ఉండి మీరు ఉండి రెండు వేరు వేరు ఎదురు బదులు ఉన్నాయా చూసుకోండి మీరు సరి చూసుకోండి ఏదో ఓసారి రామా ఇంకోసారి నేను అనిపిస్తోంది బాగానే ఉంది కానీ ఆ రామాని మీరు ధ్యానంలో ఏకాగ్రంగా ధ్యానం చేసినప్పుడు ఏముంది రామా ఉంది అహం ఏమైంది ఆ రామాలో కలిసిపోయింది అది ఏకాగ్రంగా ధ్యానం అంటే అది ఉపాసన అంటే ఇప్పుడు చెప్పండి ఇది ద్వైతమా అద్వైతమా ఇది ద్వైతంలో పని అవ్వదండి ఈ ద్వైతవాదులు అర్థం చేసుకోరు మూర్ఖంగా ఉంటారు తప్ప ద్వైతంలో పని అవ్వదు అద్వైతంలోనే పని అవుతుంది నువ్వు ఎలా ఎదురుకున్నా దేవుడు ఉన్నాడని దండం పెట్టినప్పుడు కూడా అది అద్వైతం అది ద్వైతం కాదు వన్ హ్యాస్ టు నో దాట్ సో అదంతా శంకర్లు ఎలా కలుపుకొస్తున్నారో చూడండి అతను మంత్రంలో ఉన్న ప్రసరంత మాట దాని మీద సో యహా ఏవో అసౌ ఆదిత్య పురుష ఆ ఆదిత్య పురుషుడు హృదయంలోకి వచ్చేశాడు ఎలా వచ్చాడు చక్షుర్ద్వారా సో చక్షుషి తర్వాత చక్షుద్వారా ఎందుకు వచ్చాడంటే చక్షురింద్రియానికి అధిష్టాన దేవత సూర్యుడు ఆదిత్య మండలానికి అధిష్టాన దేవత కూడా సూర్యుడే ఏక అభిమాని అభిమాని అంటే అధిష్టాన దేవత సో ఈ రెండింటి అధిష్టాన దేవత ఆ సూర్యుడే ఆ సూర్యుడు ఆదిత్య మండలం నుండి కన్ను ద్వారా హృదయంలో ప్రవేశించాడు అదే మరి దర్శనం అంటే అంచేతనే అడుగుతారు మీరు సూర్యుడిని చూసినప్పుడల్లా మీ హృదయం ఉప్పొంగుతుందా ఉప్పొంగదా అంటే ఏమోనున్నాయో ఏదో ఒకప్పుడో ఒకప్పుడు ఉప్పం మీది ఇప్పుడు ఉప్పొంగట్లేదంటే అది మీకు దర్శనం ఏం కాదు గుడితే ఏదో రొటీన్ అయిపోయింది మెకానికల్ అయిపోయింది సూర్యుడి దారిని సూర్యుడు ఉంటాడు మీ దారిని మీరు ఉంటారు ఓం జన్మస్తా ఎంత మాది ఇచ్చా ధ్యాయం కురవన్ ఏ చెంచా తీసు అక్కడ పెట్టవు ధ్యాయం కురవన్ బ్రాహ్మణో వివాన్ సకలం ఆయమ్మా ఇప్పుడు వచ్చావు భద్రమ శ్రు తెసావాదిచ్చో ఏమిటిది నేను పేరు సంధ్యావంద రాత్రి తొమ్మిది గంటలు పోయింది ఆ రసం పోయింది దాంట్లో అలా ఉండకూడదు సూర్యాస్తమయం చూసినప్పుడు అలా అబ్బా ఎంత మధురంగా ఉంది ఎంత అద్భుతం దాంట్లో మాధుర్యం ఉంది మాధుర్యంగా మించి అద్భుతం ఉంది వండర్ ఆ సూర్య మండలాన్ని అలా చూసి హృదయంలో కన్ను మూసుకుని హృదయంలో నింపుకుని అహం బ్రహ్మ ఉపాసే అహం ఆ మంత్రం కూడా అలాగే ఉంది ఉద్యంతమస్తంతమ్యమభిధ్యాజన్ కువన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రవశ్వతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి వీడు కూడా బ్రహ్మే అయి ఉన్నాడు ఆదిత్యుడు మాత్రమే బ్రహ్మ కాదు బ్రహ్మైవసన్ బ్రహ్మ అప్యేతి వీడు బ్రహ్మలో విలీనం కావాలి ఆహముని విలీనం చేయాలి బ్రహ్మాప్యేతి ఏవేద అసావాదిత్యో బ్రహ్మ ఆ ఆ దర్శనాన్ని ఈయన చేస్తునాడు గార్గ్యుడు పాపం అలాగే చెప్తున్నాడు అది నాకు తెలుసు అని ఈయనంటాడు ఇప్పుడు హృదయంలో ప్రవేశించేస్తే ఇప్పుడు ఇక్కడ ఆ ఆదిత్యుడు సూర్యమండల అధిష్టాన సూ ఆదిత్య మండలాధిష్టాన దేవత అంటే పరిచినుడు చూడండి అప్పుడే సర్వానికే అధిష్టాన దేవత కాదు ఆదిత్య మండలానికి మాత్రమే అధిష్టాన దేవత తర్వాత చక్షురింద్రియానికి మాత్రమే అధిష్టాన దేవత హృదయంలో ప్రవేశించేశాడు హృదయంలో ఉన్నాడు ఇప్పుడు హృదయంలో కర్తాభోక్త ఉన్నాడు కదా మరి హృదయంలో కర్తాభోక్త ఒకడు ఉన్నాడు కదా ఆ కర్తాభోక్త ఎవరు అది నేనా లేకపోతే కర్తాభోక్త ఎవరండి శ్రీ వెంకటేశ్వర స్వామియా కర్తాభోక్త నేనా ఎవరు నేను తిరుపతి వెళ్ళినప్పుడు కర్తాభోక్త ఎవరు వెంకటేశ్వర స్వామి మీరు కాదు ఇప్పుడు ఈవో గారినో లేకపోతే చైర్మన్ గారినో ఏమండి మీరు మంచి ఏర్పాట్లు చేశారంటే వాళ్ళు ఏమంటారు అంతా వెంకటేశ్వర స్వామి అండి అంటారు అంటారు కదా కాబట్టి ఆ జీవుడు పరిచ్ఛిన్నమైన అహంకారం కాదు ఇక్కడ ఆ ఉపాసనలో ఉపాసన అంటే అలా ఉంటుంది కాబట్టి ఆ సూర్యమండలాంతర్గతమైన ఆదిత్య పురుషుడే కన్ను ద్వారా హృదయంలో ప్రవేశించి ఇక్కడ కర్త భోక్త అయి ఉన్నాడు అది ఉపాసన నాహం కర్త హరి కర్త మేము తిరుపతి పైకి మంచి రోడ్లు వేయించాం బస్సులు అని చెప్పరు అలా మామూలుగా ఇక్కడ చెప్తారు పొలిటికల్ మీటింగ్స్లో ఈ డిస్టిక్ మేము ఎంత చేసాం అంత చెప్తారు కానీ తిరుపతికి వెళ్తే మాత్రం అలా చెప్పారు అంతా వెంకటేశ్వర స్వామి చేశాడని చెప్తారు మరి అది కూడా గమనించదగ్గ విషయమే కాబట్టి ఆ అది ఉపాసనంటే అది అహం ఉపాసే ఆ ఉపాసనలో అంతటర్థం ఉన్నది ఆ విధంగా ఆ ఆదిత్యుడే నా హృదయంలో ఉన్నాడు కర్త ఆయనే భోక్త కూడా ఆయనే ఈ చేతులతోటి కాళ్ళతోటి జరిగే పనులన్నీ ఆయనే చేయిస్తున్నాడు హృదయంలో ఉన్నాడు కనుక ఈ కళతో చూసేటువంటి రూపాలని భోగించేవాడు ఆయనే భోగించడము అంటే మీకు ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ తర్వాత చెప్తాను భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేయువాడు భోక్త అంటే కూర్చుని భోజనేస్తాడని కాదు భోగ్యమును ప్రకాశింపజేయువాడు ఇప్పుడు మీరు శబ్దాన్ని విని ఆనందించారనుకోండి ఆ శబ్దాన్ని ప్రకాశింపజేసింది ఎవరు మీరే మీరే చైతన్యమే ప్రకాశింపజేస్తుంది శబ్దాన్ని కాబట్టి చైతన్యము శబ్దభోక్త అంటే అర్థం ఏమిటి చైతన్యము శబ్దమనే భోగ్యమును ప్రకాశింపజేయును చైతన్యము రసభోక్త అంటే చైతన్యము రసము అనే భోగ్యమును ప్రకాశింపజేయును అది భోక్త అంటే సో ఇక్కడ జరిగే చేష్టలన్నింటి వెనుకుండే ప్రాణశక్తి ఇక్కడుండే విజ్ఞానం వెనక ఉండే చైతన్యము ఆదిత్య మండలాల తర్గతుడైన పురుషుడే అని ఉపాసన ఉపాసన ఇది ద్వైతం ఉన్నప్పటికీ దీంట్లో ఇది మరీ మూర్ఖపు ఉపాసన కాదండి అతను గార్గ్యుడు మహావిద్వాంసుడు అతను ఉపాసనలో దిట్ట ఈ మనకి ఆధునిక కాలంలో మేము ఇది ఉపాసన చేసాము ఉపాసన చేసే ఉంటాం అల్లరి చేస్తాను చూసారా అలాంటివి ఉపాసన మంచి పకడ్బందీ అయిన ఉపాసన ఎటు వచ్చి పూర్ణ బ్రహ్మ కాలేదంటే ఇది ఎలాగంటే పిహెచ్డి చేసిన వాడు ఇంకొంచెం ప్రతి రుకుంటే అన్నట్టు ఆ లెవెల్లో ఉన్నాం మనం టెన్త్ క్లాస్ లెవెలో ఫిఫ్త్ క్లాస్ లెవెలో కాదు గాంధీని తీసి పక్కన పెట్టేసామనుకోదు మీరు గాంధీడు మహావిద్వాంసుడు అతను గొప్ప ఉపాసకుడు కూడా ఉపాసనా రహస్యం ఖచ్చితంగా తెలుస్తుంది వాడు అయినా కూడా ఆ పూర్ణ బ్రహ్మ విషయంలో ఒకంత తక్కువ స్థాయిలో నిలబడిపోయి ఉన్నాడు అది గమనించాలి ఏతమేవాహం బ్రహ్మా పశ్యామి అస్మిన్ కార్యకరణ సంఘాతే ఉపాసే ఏమండి ఇంత అర్థం ఎక్కడి మీకు మంత్రంలో లేదు కదా అంటే ఉంది ఎలాగంటే మంత్రంలో ఉపాసే ఉంది ఉపాసించుట అంటే దగ్గరగా కూర్చుంటట మీరు ఆదిత్య మండలానికి దగ్గరగా ఎప్పుడు కూర్చుంటారు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో కూర్చుని ఆదిత్య మండలానికి దగ్గరగా కూర్చున్నట్లు అంటే ఆదిత్య దగ్గర కాదు ఆదిత్య మండలాంతర్గత పురుషుణ్ణి చక్షురింద్రియం ద్వారా హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆ హృదయంలో అహం నేను దాన్ని ఎందుకు మేము అది ఉపాసో ఈ బ్రహ్మనే నేను పశ్యామి నేను దర్శిస్తున్నాను ఎక్కడ అస్మిన్ కార్యకరణ సంఘాతే ఈ దేహేంద్రియ సముదాయమునందు దర్శిస్తున్నాను కాబట్టి మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు సూర్యుడికి మీకు డిస్టెన్స్ ఎంత జీరో ఎందుకంటే సపోజ్ సూర్యుడికి మీకు డిస్టెన్స్ కోటి మైళ్ళు ఉందనుకోండి మీకు సూర్యుడు కనపడతాడా కనపడ్డు కదండి ఎలా కనపడతాడు కోటి మైళ్ళలో ఉన్న సూర్యుడు మీకు ఎలా కనపడతాడు ఆ కోటి మైళ్ళు పరిగెత్తుకు వెళితే కనపడతాడు ఇక్కడుండగా కనపడుతున్నాడంటే ఇప్పుడు ఆ సూర్యుడు ఎక్కడున్నట్టు కోటి మైళ్ళ దూరంలో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడు మీ కంట్లో ఉన్నాడా మీకు తెలిసాడు కదా చూశాను అంటే తెలుసుకున్నాను అని అర్థం అంటే మీ కంట్లో ఉన్నట్టా మీ హృదయంలో ఉన్నట్టా మీ హృదయంలో ఉన్నాడు ఇప్పుడు హృదయంలో ఆ ఈశ్వరుడు ఉన్నాడు అంటే హృదయంలో మీరు అహంకారము ఉండి ఈశ్వరుడు ఉన్నాడా లేక అహంకారము నిమగ్నమై ఈశ్వరుడు ఉన్నాడా ఉపాసనంటే అహంకారము నిమగ్నమై ఈశ్వరుడు ఉంటే దాన్ని ఉపాసనంటారు అది సంగతి మరి అయితే హృదయంలో హరే శ్రీహరే ఉంటే మరి ఈ పనులు చేసి వాడేవాడు వాడే ఈ తెలుసుకుని వాడేవాడు అది వాడే మరి నువ్వెవరు నేను లేను నేనుంటే వాడు లేడు వాడుంటే నేను లేను ఎవరో ఒకళ్ళే ఉంటారు వాడు ఉండి నేను ఉంటే అది ద్వైతం అనుకుంటే దాన్ని ద్వైతం అనడం అజ్ఞానం అంటారు తెలివి తక్కువతనం అంటారు తెలిసిందండి అంచేత ద్వైత అద్వైతం అంటే ఏదో చెప్పారు మాయావాదం ఇది అది అది మనం అంతా వేరు చాలా తప్పది విషయం తెలుసున్నమాట కాదని కాబట్టి నేను ఆ విధంగా ఉపాసిస్తున్నాను తస్మాత్ తం అహం పురుషం బ్రహ్మా తుభ్యం బ్రవీమి ఉపాస్వేతి నేను ఉపాసిస్తున్నానంటే అర్థం నేను ఇంతటి ఉపాసకుండి అంతటి ఉపాసకుండి అని అభిప్రాయం కాదు బ్రహ్మ నీకు చెప్తాలని కాబట్టి నేను ఏ బ్రహ్మను ఉపాసించానో అదే బ్రహ్మను నువ్వు కూడా ఉపాసించు నీకు ఆ బ్రహ్మనే నేను బోధిస్తున్నాను ఇంకా ఏదో ఉంది చెప్పాల్సిందే అని ఆయన అంటున్నాడు అది దాని అర్థం అంతట అర్థం ఉంది ఆ వాక్యంలో ఓకే ఇప్పుడు అజాతశత్రువు సమాధానం స ఏవముక్త మృత్యువాచ అజాతశత్రు మామా మామేకి హస్తేన వినివారయన్ మొదటి మామ మంత్రంలో ఉన్నది రెండో మామ ఆయనిచ్చిన అర్థం ఇటీ పక్కన పెట్టి మామా వద్దు వద్దు అని చెప్పాడు నాకు తెలిసిపోయింది ఎందుకంటే ఊరికే చరివితో చెరవడం అనవసరం కదా కాఫీ తీసుకొచ్చి వస్తున్నాను ఆగండి నేను కాఫీ ఇప్పుడే తాగొచ్చాను వద్దు అన్నట్టుగా కాఫీ అలాగే ఈ బ్రహ్మోపాసన విన్నా లేవాయా మహాశయ విన్నామే కాదు ఆయన చేస్తున్నాడు కూడా ఆయన చేసేసి దాంట్లో గ్రాడ్యుయేట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన దగ్గరకు వచ్చి బ్రహ్మోపాసన చెప్తానంటే ఆయన వద్దు ఎందుకంటే ముందు విసుగు తెలుసున్నదే ఆయనది బా అవును అవునుండని అలా ఉండడము ఇబ్బందికరంగా ఉంటుంది కదా మొహమాట పడకుండా వద్దు వద్దు తర్వాత ఆ అజాతి శత్రువుకి గార్గ్యుణ్ణి ఉద్ధరించాలి ఇప్పుడు నేను ఆ చెప్పండి అంటే కూర్చుంటే ఇంకా ఆయనే ఉద్ధరి ఆయన తన గొప్ప పండితుడు అనుకుంటాడు కాబట్టి వద్దు వద్దని బ్రేక్ వేయాలి ఒకప్పుడు బ్రేక్ వేయకపోతే ఇంకా మహా నేను సంస్కృత శ్లోకం చదివేస్తున్నానని భగవత్ శ్లోకం చదివేస్తున్నానని తప్పుగా మొదలుపెట్టాడు అనుకోండి ఆపండి ఆపండి అని ఈ బ్రేక్ వేయాలి లేకపోతే ఆయన ఇష్టమైనట్టు ముందుకు చూసిపోతాడు చేత్తో మా మా ఏ తస్మిన్ బ్రహ్మ విజ్ఞేయే మా సంవధిష్టా ఇసి విజ్ఞేయ అంటే ఉపాస్యే అని అర్థం నువ్వు చెప్పే ఈ బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ అంటే ఉపాసకుడు వేరు ఉపాసింపబడేది వేరు మండలాంతర్గతుడు ఒక ఉపాధికి కట్టుబడిపోయి ఉంటాడు ఆ ఉపాధి వీడి దేహం కావచ్చు లేకపోతే మండలం కావచ్చు ఏదైనా ఉపాధే ఆ ఉపాధితో కట్టుబడిపోయి ఉండేటువంటి కట్టుబడిపోయిన పరిచ్ఛిన్నమైన ఉపాస్యమైన ఈ బ్రహ్మను నువ్వు నాకు చెప్ప చెప్పద్దయా వద్దు మా సంవదిష్టా అంటే దాని గురించి నువ్వు పెద్ద ఉపన్యాసం చేయొద్దు సంవాదం మా కాక్షి మా మేటీ ఆ మామా అని ఎందుకన్నారంటే గార్జ్యుణ్ణి ఆ బా ఆ అంటే ఈషత్ అనే అర్థంలో ఆ అనే అవ్యయం వస్తుంది కొంచెం గార్జ్యుణ్ణి ఒక్క పిసరు బ్రేక్ వేయడం కోసం అన్నారు రెండుసార్లు వద్దు వద్దని లేకపోతే ఆయన పెట్టలేకపోతున్నాడు కదా ఇంకా అసలు వినేస్తే తలకాయ చూపిస్తే ఇంకా పట్టపంగా లేకుండా అయిపోతాడు అందు గురించి కొంచెం ఆయన్ని బాధించాలి బాధించడం అంటే చిన్న మూలుకు పెట్టి పొడిచినట్టుగా అవ్వాలి అయితే కొంచెం ఎక్కువ కాదు అయితే కొంచెం ఆగుతాడు ఆగి ఆలోచించుకుంటాడు తర్వాత తెలుసుకునేందుకు దారి తలుపు దారి కూడా నిర్మాణం అవుతుంది అందుకోసం కొంచెం ఇబ్బంది కలిగించడం కోసం ఆబాధనము అంటే కొద్దిగా పేడని కలిగించుక ఆయన చదివేస్తూ మీరు ఆగండి ఒక్కసారి ఆగండి దయచేసి అంటాడు దయచేసి అన్నా ఆయన పాపం ఒక్క పిసురు కంగు తింటాడు అలాంటు తిని ఆగుతాడు ఏవ సమానే విజ్ఞాన విషయ ఆవయో అస్మాన్ అవిజ్ఞాన అవిజ్ఞానవత ఇవ దర్శయత బాధిత శ్యామా అంటే దాని అభిప్రాయం ఏంటంటే చూడు నువ్వు ఏ ఉపాసన విజ్ఞానం అంటే ఉపాసన ఏ ఉపాసనని నీవు అనుష్ఠించావో అదే ఉపాసన నేను అనుష్ఠించియే ఉన్నాను కాబట్టి ఉపాసన అనే అంశంలో నీవు నేను సమానమే అలా సమానమైనప్పుడు అదేదో ఆ ఉపాసనలో నువ్వు గొప్ప దిట్టవని నేను ఏమీ తెలియని వాణ్ణి అన్నట్టుగా నువ్వు అలా చెప్పుకుంటూ పోతుంటే అది నాకు పీడను కలిగించినట్లు అవుతుంది నాకు నువ్వు పీడను కలిగించేవు కనుక అదే స్థాయిలో పోయి అంత కాకపోయినా నీకు పీడను నేను కలిగించక తప్పదు అందుకోసం వద్దు వద్దు శంకర్లు అలా వ్యాఖ్యలు చేస్తారు ఏవం విజ్ఞాన విషయ అవయోహ విజ్ఞాన విషయే సమానే మన ఇద్దరికీ సంబంధించిన టాపిక్ సమానమై ఉండగా అస్మాన్ అవిజ్ఞానవత ఇవ దర్శయత భవత భవత పెట్టుకోవాలి మాకేదో తెలియదన్నట్టుగా నీవు నిరూపించే ప్రయత్నం చేస్తూ టకటక్క చెప్పుకుపోతున్నావే ఆ విధంగా నీవు కొద్దిగా మాకు పీడ కలగి చేసినావు అంటే మాకు నువ్వు చెప్తున్న ఉపాసన తెలియదన్నట్టుగా నీవు నిలబెట్టి మాకు కలిగించినావు అత మా సంవధిష్టా కాబట్టి కాబట్టి అంటే నువ్వు ఇంకా ఫలదరగా చెప్పక్కర్ లేకుండానే ఆ బ్రహ్మోపాసన ఆదిత్య బ్రహ్మోపాసన దానికి పేరు అది ఈ పైన అలా అర్థం ఆదిత్య బ్రహ్మోపాసన మాకు తెలిసిపోయింది నువ్వు చెప్పక్కర్లేకుండానే నాకు తెలుసు కాబట్టి ఇంకా నువ్వు చెప్పవద్దు మా సంవధిష్టా మా సంవాదం కార్షీ బ్రహ్మణి ఈ బ్రహ్మ విషయంలో అంటే నాకు తెలుసు ఉన్నటువంటి ఈ బ్రహ్మ విషయంలో నువ్వు ఇంకా ఫర్దర్ ఉపదేశము చేయవద్దు అన్యచేజానాసీ తద్ బ్రహ్మ వక్తుమర్హసి నీకు ఈ ఆదిత్య బ్రహ్మ కాకుండగా మరేదైనా బ్రహ్మ నీకు ఉపాసన చేస్తుంటే అది చెప్పు నాకు గాయత్రీ మంత్రం చెప్పేస్తానండి అన్నాడు అనుకోండి గాయత్రి మంత్రం నేను చదువుకున్నానండి నేను జపం కూడా చేసుకున్నాను అది మీరు ఇంక చెప్పొద్దు నాకు మీరు ఇంకేదైనా మంత్రం నాకు తెలియను అంటే చెప్తే బాగుంటుంది అన్నట్టు మీకు తెలియని చెప్పాలి కానీ నాకు తెలిసిందే చెప్పుకుంటూ పోతానంటే అక్కడ గుర్తుంది యతుమయా జ్ఞాయతేవా నాకు అది ఖచ్చితంగా తెలుసున్న సంగతి దానిని మాత్రం మీరు చెప్పవద్దు అథ చేన్మన్యసే జీషే త్వం బ్రహ్మ మాత్రం నూ తద్విశేషణోపాసనఫలానీ దీని మీద గాజ్యుడికి ఏదైనా ఒక అబ్జెక్షన్ ఉండొచ్చు ఏమనంటే ఈ అబ్జెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ ఉపాసనలు చేసే వాళ్ళు మీకు దేవాలయాల్లో కూడా కనపడుతుంది నేను ఆధునిక దృష్టాంతం ఎందుకు చెప్తానంటే ఆ టాపిక్ మీకు తెలియడం కోసం ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉందనుకోండి ఈ ఇప్పుడు అభయాంజనేయ అంటారు ఉత్తి ఆంజనేయ కాదు అభయాంజనేయ కొత్త దేవాలయం కడతారు ఏమైనా పక్క వీధులో కదా ఆంజనేయ ఉంటా మళ్ళీ ఆంజనేయ అంటాడు అంటే అది ఆంజనేయ కేవల ఆంజనేయ మాది అభయాంజనేయ అంట లేకపోతే అయ్యప్ప దేవాలయం ఉంది కదా మళ్ళీ ఇంకోటి ఎందుకు కొడుతున్నామంటే అది సిమెంట్ దేవాలయం మాది రాతి దేవాలయం అంట ఏదో ఒక విశేషణం పెట్టాడు దేవాలయం కట్టిన తర్వాత ఇప్పుడు అయ్యప్పకి నామకరణం ఏం చేద్దామని అడిగారు ఒక ఆయన అంటే అయ్యప్ప నామకరణం ఉంది కదా ఇంకా మళ్ళీ చేయడం ఏమిటి అంటే మామూలుగా విశేషణం లేదు దాంట్లో ఉత్తిగా ఉత్తుగా అయ్యప్ప అని ఉంది ఒక విశేషణం పెట్టాలి మనం అదేదో మీరే పెట్టండి అంటే లోకేష్ అయ్యప్ప లేకపోతే కామేష్ అయ్యప్ప ఇంకో ఏదో విశేషణం సో ఆ రకంగా గాంధ్యుడు అనొచ్చు ఏమయ్యా నేను చెప్తానంటే అలా కంగారు పడతాయట వినకున్నాను అవే నాకు తెలుసునండి నీకు ఉత్తుతి బ్రహ్మే తెలుసు ఉండొచ్చు ఉత్తి ఆదిత్య బ్రహ్మ తెలుసు ఉండొచ్చు కానీ నాకైతే అనేకములైన విశేషణములతో కూడిన ఆదిత్య బ్రహ్మ తెలుసు తెలుసుంటే ఉపాసన చేశాను కాబట్టి దాంట్లో విశేషం ఉంటుంది నువ్వు విను అంటావేమో ఆ విశేషణాలన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాను